ఐదు వందల డెబ్బై నాలుగవ కీర్తన నారాయణని నామహిమలకు ఘోరకు గొడ్డలి తగునా హరియని ఉడిగిన అణగేటి పాపము చిరుల నేను మతి చేయగలనా పరగిన పిచ్చుకపై బ్రహ్మాస్త్రము దొరకొని ఊరకే తొడిగిన ఎట్లు అచ్చుతయనగా అందటి సంపద ఇచ్చల నిలగలవాన్ కొచ్చి కొచ్చి ఒక కొండంత కనకము వెచ్చపు పోకకు వెల ఎడినట్లు ఎదుటనే శ్రీవేంకటేశ్వరయనగా పొరిగేటి తపముల పుణ్యము కదిసి సముద్రము గడిచి ఓడలో జిదిసి ఇనుము తెచ్చిన ఎట్లు